सत्यशोधन अमकरण चशार अंक मन भारतराज्यांगेय सत्यमेव जयते अतीय ताविकता विश्वमानवाड़ की बोधं महात्मा गाँधीगारी आत्मकथ में विनम आंग्लवेश రోజురోజుకి నాకు శాకాహారం మీద నమ్మకం పెరగసాగింది గారి పుస్తకం చదివిన తర్వాత ఆహార విషయాలను గురించిన పుస్తకాలు చదవాలనే పెరిగింది దొరికిన పుస్తకాలన్నీ చదివాను హోవర్డ్ విలియమ్స్ గారు రాసిన ఎథిక్స్ ఆఫ్ డైట్ అన్న గ్రంథం వాటిలో ఒకటి అందు ఆదికాలం నుండి నేటి వరకు మనుష్యుల ఆహారాన్ని గురించిన చర్చ విస్తారంగా ఉంది పైథాగరస్ జీసస్ మొదలుకొని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 అది దేనితో చేశారా అని నాకు సందేహం కలిగింది మిత్రుడిని అడగటానికి వీలు లేదు వడ్డించేవాణ్ణి పిలిచాను అతన్ని ఎందుకు పిలుస్తున్నానని మిత్రుడు గట్టిగా నన్ను అడిగాడు అంతటితో ఆగక నీవు ఈ సమాజంలో ఉండతవు ఎలా మెలగాలో తెలియకపోతే ఇంకొక హోటల్కి వెళ్ళి భుజించు నేను వచ్చేదాకా హోటల్ బయట వేచి ఉండు అని కోపంగా అన్నాడు ఆయన మాటలు వినగానే నాకు లోన సంతోషం కలిగింది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 నా జుట్టు మురుదుగా ఉండేది కాదు అందువల్ల దాని సరిగా దువ్వుకోవటానికి బ్రష్తో నిత్యము కుస్తీ పట్టాల్సి వచ్చేది హ్యాటు ధరించినప్పుడు తొలగించినప్పుడు పాపిట చెడిపోకుండా చెయ్యి దానిమీదనే ఉంటూ ఉండేది అంతేకాక సభ్యుల మధ్య కూర్చున్నప్పుడు ఎప్పుడూ చెయ్యి పాపిట మీదనే ఉండేది ఈ టిప్పు టాపులు అంతటితో ఆగలేదు ఆంగ్లేయుల వేషం వేసుకున్నంత మాత్రాన సభ్యుడవటం సాధ్యమా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 రఘుపతి రాఘవ రాజ పతిత సీతారా సీత రఘుపతి రాఘవ అతిత పవన్ సీతారాపతి అతి తీత